దేహరక్షణ మంత్రం అవునీతి దీపం పెట్టి బ్రహ్మపుటమునకు ఆరాధన గావిస్తూ రోజుకు నూట ఎనిమిది పర్యాయములు చొప్పున ఇరవై రోజులు ఈ మంత్రపట్నము చేసిన శరీరమునకు ఏ రకమైన ప్రమాదములు ఉండవు ఓం పరమాత్మనే పరబ్రహ్మ శరీరే పాహి పాహి గురు స్వాహ